మొత్తంతో బ్రహ్మాండే తిరిగి లేదు అని చెప్పి చెప్పారు సానుభావాలు అప్పాలన్నది కూడా తెలియలేదు ఆ మాటని ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమంటానంటే లోపలన్న ఆకలి దార్పిక ఎప్పుడు తీరే అంతే పుస్తకం చదివితే తెచ్చుకుంటే అప్పుడు ఏమైపోతావు సమన్వయం చేసుకోవడం రాలా కూడా అమ్మకు అప్లికేషన్ ఇప్పుడు మీ దగ్గర వచ్చిన దేహం పోవాలి అంతేనా ఇంతకు మించి ఏమైతే శరీర భావలో నుంచి బయటపడాలి కదా మనం ప్రియా ప్రియాలను దాటితే తప్ప నువ్వు భావాల నుంచి బయటపడాలంటే శరీర భావంతో నీకు ఏం తగులుకు ప్రియం అప్రియం అంతే అది బయటపడ్డావు అనుకో ఇంకా నేను శరీరం ఏం చేయలేదు శరీర భావం నేను స్పృహ స్పృహలోకి రాదు నుంచి బయటపడు చెతా అంటే అరిగిపోతారు అడిగిపోతే కొంతకాలం ఈ యంత్రాన్ని వాడుకుని ఏది సాధించాలో అది ముఖ్యమా యంత్రం ముఖ్యమా సెల్ఫోన్ ఉపయోగించు సాధించేది అంతేనా కదా పడేతా విసి రోజుల బారస కొత్త ఇది అంతే విసి రోజుల బారస కొత్త అయితే అసలు కొత్తది అడిగే స్థాయికి నేను ఎన్నుకున్నాను నేను శరీరాన్ని మళ్ళా అడగడం ఎందుకు అడగాలి అసలు నాకు శరీరం అవసరం లేని స్థితిలో నేను మారాలిగా అంటే అర్థం ఏంటి ఇప్పుడు పొందవలసింది చెందవలసింది చేయవలసింది ఏమి లేవు నాకు శరీరం అవసరం లేదు అని మరణ మరణకాలంలో నిర్ణయంగా నిలబడ సహజ స్థితిలో ఉండాలి చెప్పడం ఎవరికి చెప్తాను అట్లా ఉండాలంటే నువ్వు పంచకోశాలని దాటాలి పంచకోశాలని దాటితే తప్ప వీలు కావటం లేదు మరి పంచకోశాలను దాటాలి అంటే మొట్టమొదటి ప్రియా ప్రియాలను దాటాలి తదుపరి ప్రాణాయామం సమ ప్రాణాయామాన్ని అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయాలి అది సహజంగా నిలబెట్టుకోవాలి మూడో స్థితిలో సదా భ్రూ మధ్యంలో దృష్టిని నిలబెట్టుకోవాలి అది నిలబెట్టుకుంటే అప్పటికి నువ్వు మనోమయ కోశం మూడు గుణాలని దాటగలిగేటటువంటి మూడు గుణాలని దాటినటువంటి స్థితిలో నువ్వు బుద్ధి సమర్థ స్థితిలో సత్వగుణ స్థితిలో ఉంటావు అనమాట నిలకడ అలా ఉన్నప్పుడు చతుర్విధ శుశ్రోషలు గురువుకి చతుర్విధ శుశ్రోషలు మానసికంగా చేయాలి చేసి శరణాగతి ద్వారా విజ్ఞానం అయ్యే కోసాన్ని కాబట్టి ఆ శరణాగతిలో అయ్యేంతవరకు ఆహం బతికేమన్నాం విజ్ఞానమైన శరణాగ్రం అయ్యానుకో ఆ అహం పోవాలి ఎప్పుడైతే అది పోయిందో ఆహం దాటకపోతావు ఆనందమయ కోస పరిధిలోకి వచ్చేస్తాను ఆనందమయ కోస పరిధిలో సహజంగా ఇప్పుడు ఎవరు అంటే ఆ కారణ కారణ శరీర స్థితిలో ఉండవు ఈ మూడు శరీరాలు నేను కాదు నేను ప్రజ్ఞా స్వరూపాన్ని కదా నేను చైతన్య స్వరూపాన్ని కదా నేను సాక్షిని కదా అనేటటువంటి ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగగానే ఆనందమయ కోసాన్ని కాబట్టి ఆనందమయ కోసాన్ని తాడాలంటే వేరే మార్గం లేదు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగవలసిందే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగే ముందు ఏమోతో నిర్వాణ స్థితిలో ఉండాలి నిర్వాణంగా మారిపోతుంది నిర్వాణ స్థితి అనుభూతి అయితే తప్ప సూర్యంలో ప్రవేశించలేదు ఇట్లా అన్ని స్వానుభూతి ప్రమాణంగా వెళ్ళాలి అప్పుడేమయో నేను శరీరంగా ప్రాణం కాదు నేను మనసు కాదు కాదు నేను అహంకారాన్ని కాదు అయితే నిన్ను నువ్వు తొలగించుకుంటూ వెళ్ళాను కాబట్టి ఈ స్వానుభూతి ప్రమాణంలో వెళ్ళిన వాడు ఎలా అన్ని సాధనలు చేసుకుంటూ అన్ని విచారణలు పూర్తి చేసుకుంటూ అన్ని నిర్ణయంగా వెళ్ళాడు పడిపోడుగా కింద మరణకాలంలో నీ జీవిత సినిమానే నీకు చూపెడతాను ఇంతేగా అదే సినిమాని ఓ అక్కడ ఇప్పుడు ఎట్టా సినిమా చూస్తున్నాడు ఎట్టా సినిమా చూస్తున్నాడు తనదని చూడటం అదే ఈ అనుభూతిని స్వానుభూతి ప్రమాణ నిర్ణయం లేదు అప్పుడు అదే సినిమాని ఎలా చూస్తాం ఇది నాకే అది నాకే ఇది అని స్పందిస్తాం స్పందిస్తే అప్పుడు ఏమంటాడు మంచిది బాబు వెరీ గుడ్ నీ మోట ఇంకా ఆ మూట దించుకోవాలంటే నేను ఇంకో దేహం కావాలి మరి మరి పరిస్థితి ఏమిటి మరి అంటే ఇంకో దేహంలో కాబట్టి ఏం చేయాలి ఈ పంచకోశాలతోనేగా నేను ఈ జీవితం అంతా జీవించింది మరి జీవించినప్పుడు ఈ పంచకోశాలు నేను కాదని జీవించలేదుగా పంచకోశాలు నేనని జీవించాగా ఇప్పుడు ఎట్లా జీవించాలి పంచకోశాలు కాదంటానికి సాధనల ఆధారభూతం కావాలి మాటగా కాదంటావు అనుకో తొలగిపోతాయా ప్రతిదానికి ఒక కొండ గుర్తు ఉండాలి విజయవాడ వచ్చేయ అంటే దొర్గ గుడి కొండ ఎక్కడ ఉందో తెలిసి ఉండాలి విజయవాడ వెళ్ళొచ్చానంటే దొర్గూడో తెలియ అప్పుడు ఏమంటారు అయితే నువ్వు విజయవాడ తెలియదు అంత అట లేదు అలాగే ప్రియా ప్రియాలో దాటావును అప్పుడు స్థోల శరీరం చేయి నువ్వే చెప్తావు ప్రియా ప్రియా దాడి అట్లాగే సభ ప్రాణాయామాన్ని అనులోమ విలోమ ప్రాణాయామాన్ని సహజంగా నిలబెట్టుకోగలిగా అప్పుడేమైపోతావు అప్పుడు సహజంగా నేను నేను నేను ప్రాణం కాదని సహజంగా ఉంటావు కదా అప్పుడు ఉంటావు నేను ప్రాణం కాదని ఎప్పుడైతే ఉన్నావు ప్రాణం అయిపోసా దాటిపోయావు బలంగా ఉంది కదా కూడా ఒకవేళ ఎప్పుడైనా కానీ నీకు ఆ వ్యతిరేకంగా ప్రాణం తిరిగి అప్పుడు ఈ సాధనను ఉపయోగిస్తాం మనబోయాలి ఇట్లా ప్రతిదానికి నీకు ప్రతి తెలిసి ఉండాలి జీవభావంతో ఎలా జరుగుతుంది ఆత్మభావంతో ఎలా జరగాలి అన్నదాని నేను ఏదైనా సాధనా బలంతో కూడినటువంటి అనుభూతి ప్రమాణం ఉంది అనుకోండి అప్పుడు సరిగ్గా చేయించావా వెళ్ళావాను అసలు ఎన్ని గంటలు పడింది కూర్చో బయట అసలే ఆరు అడుగులో కిటికీ తుర్చి అతను క్లాస్ మా చెల్లెలు గారా బయట ఈయన యూట్యూబ్లో పనిచేస్తారండి గూగుల్లో అమెజాన్లో పనిచేశారు ఇప్పుడు యూట్యూబ్లో పనిచేస్తారు మా నాన్నగారు వారి అమ్మమ్మ గారు అమ్మగారు వైజాగ్ లో ఉంటారు వీళ్ళు విజయపూర్లో ఉన్నాడు నాలుగేళ్ళు నాడు అక్కడ నేను కళ్ళు తిరిగి అర్థం కాలే టిఫిన్ చేశారు పన్నెండు టికాల టిఫిన్ చేసింది సింప్టేటిక్ అలా ఫిక్స్ అయిపోయింది ఓటినరకే తిన నేను కూడా ఇప్పుడు ఓటినరకంటే ఉండలేకపోతుంది వ్యాధి వాళ్ళు ఎంతో మేము జాగ్రత్త అది ఎక్కువ తాగినా ప్రమాదం రామ గారు బాగా వస్తుంది కృష్ణకుమారి గారిని విజయవాడ తీసుకొచ్చారు కదా జనాలు వారం ఉంటుంద గారు వస్తున్నారు మరి వాళ్ళ రేపట్లో ఇల్లే రాజేంద్ర ఇల్లే కానీ ఎవరైనా అంటే డెంగు ఫీవర్ చెప్పే తగ్గలేదంటే అప్పుడే డెంగి డెంగి ఫీవర్ గ్యాప్ వస్తుంది అట్టే ఇవన్నీ పడి జనాలు ఊరిక వల్ల అక్కడికి ఎంత ఒక వేలు రోజులు తీసారు జన్ చేయను కొన్ని దిగి చచ్చిపోతారు కాదు కానీ పూసే అలాంటివి పూర్చారు బా నీళ్ళు పై కనపడితేనే